శరణన్న విభీషను గరుణగాచినవాడు పిరికి పందారక బ్రహ్మమా యరాముడు ఆలికి విల్లు విరిచి వాలికై వేసిన వాలు మగటి మిగలవాడా వీడు రాళ్లను జలదిగట్టి కేలను మోక్షమిచ్చి ఏలేను జటాయువును ఈతడా రాముడు మింటికట్లు దెగనేసి ఎంటి సాధించి దంట రాకుమారుడు తాను ఈశూరుడా బంటుగా వాయుజునేలి నంటుగ్రీవితో జేసి కంటక రావణవైరి ఈరాముడు రాకాసుల మర్ధించి కాకాసురు నటుగాచి మైకొన్న జానకీ రమణుడితడా ఈకడ శ్రీవెంకటాద్రిరవై తానున్నాడు దీకొన్న ప్రతాపపుదేవుడా ఈరాముడు